తనలో నుండిన హరితా కొలువుడి దేహి యనలేక శరణంటే నితడే రక్షించును కోరి ముదిమి మానుపుకొనే యాసమంజులంటా ఊరకే చేదులు తిన నొడబడును ఆ మంత్రసిద్ధుడనయ్యేననే ఆసలను ఘోరపు పాట్లకు గన నొడబడును ఇక్షిణిపంపు సేయించుకొనేయాసలను వట్టి జీవహింసలకు నొడబడును దిట్టతనము తానదృశ్యము సాధించేయాస జట్టిగ భూతాల పూజించగ నొడబడును చాపలపు సిరులకై శక్తి కొలిచేయాసను ఓపి నిందలకు నొడబడును శ్రీవేంకటేశుడేలి చేపట్టినదాకా ఆ పరానియాసనెందుకైనా నొడబడును